గుక gutనకాగు ల్రాలి flatsలల ఇబవారటాలా గఠడి త్పరారలచాల. ఩ాలాకబాక Cred crypto ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు ప్రభా ఆయన మమ్మల్ని పరిశుద్ధపరిచినందుకు నీకు కోట్లాది కృతజ్ఞతలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఆయన సమస్త మహిమ ఘనత ప్రభావములు వేస్తే నీకే యుగ కలుగును కాక ప్రభా ఇదిగో ప్రభా నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా ప్రభా నీవే ప్రభా నీ మాతో మాట్లాడమని ఆయన మమ్మల్ని ఆయన బలపరచమని ప్రార్థిస్తూ నదిరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె లూకాసువార్త ఎనిమిదో అధ్యాయము నాలుగో వచనము చదువుతున్నాను ఇక్కడ ఏముందంటే లుకా సువార్త అధ్యాయము నాలుగో వచనము బహుజన సమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యుద్ధకు వచ్చు ఆయన ఉపమాన రీతిగా ఇట్లా నేను బహు జన సమూహము కూడి అంటే ఆయన దగ్గరికి అనేకులు వచ్చిండ్రు మన ప్రభు దగ్గరికి ప్రతి పట్టణం నుండి ఇప్పుడు ఎట్లయితే మనం ఈ స్థలంలో ఉన్నామో రకరకాల ప్రాంతాలు ఎట్లా ఆయన దగ్గర మనం వెళ్తామో అట్లా మన ప్రభు దగ్గరికి అనేకులు రకరకాల ప్రదేశాల నుంచి ప్రాంతాల నుంచి ఆయన దగ్గరికి వచ్చిచున్నప్పుడు మన ప్రభు వాళ్ళను చూసి రీతిగా ఆయన వాక్యాన్ని ఇట్లా ప్రకటించాడు ఏంటంటే విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరేను అతడు విత్తు చుండగా కొన్ని విత్తనములు త్రోవ పడి త్రొక్కబడెను గనుక ఆకాశ పక్షులు వాటిని మింగివేసెను కాబట్టి చూడండి విత్తువాడు తన విత్తనములను విత్తుటకు బయలుదేరేను కాబట్టి ఈ విత్తనం ఏందంటే మన ప్రభు వాక్యమే కాబట్టి ఆయన విత్తినప్పుడు చూడండి ఆయన వాక్యాన్ని మనం ప్రకటించినప్పుడు కొన్ని త్రోవ పక్కన పడ్డాయి కానీ చూడండి ఆకాశ పక్షులు వాటిని మింగివేశను కాబట్టి చూడండి ఆ వాక్యము మన హృదయంలో వచ్చింది కానీ చూడండి ఆ ఆకాశ పక్షులు మింగివేసి మరి మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మ లేనందున ఎండిపోయి మరికొన్ని ముండ్ల పదల్లో నడుమ పడెను ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణచివేసెను నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ విత్తనాల్లో విత్త ఏందంటే చూడండి విత్తనము దేవుని వాక్యము కాబట్టి ఇందులో నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే రాతి నేల వారెవరనగా చూడండి మన ప్రభు వాక్యము ఆయన విత్తనము విత్తినప్పుడు అంటే వాక్యాన్ని ప్రకటించినప్పుడు కొన్ని రాతి నెలన పడ్డాయి ఆ రాతి నీళ్ళ పడ్డ ఏంటంటే విన్నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు చూడండి వీళ్ళు వాక్యం చెప్పినప్పుడు సంతోషంతో దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారు కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు కాబట్టి నేను చెప్పాలనుకున్న అంశం ఏందంటే శోధన గురించి నేను ఇవి రోజు నేను దేవుడు నేను బయలుపరచిండు కాబట్టి ఈ రాతి నెలన వాళ్ళు ఎట్లా ఉంటారంటే చూడండి దేవుని వాక్యం వింటారు మంచిగా వాక్యం వింటారు ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళ హృదయంలోకి ఈ వాక్యం పోలేదు కాబట్టి వాళ్ళ జీవితంలో శ్రమలు రాగాలే శోధనలు రాగాలే వాళ్ళు బలహీనమైపోయినారు కాబే వాళ్ళు ప్రభువు నుంచి తొలగిపోయినారు కాబట్టి ఈ వాక్యమే మనల్ని విశ్వాసంలో నడిపిస్తది కాబట్టి మనకి విశ్వాసం ఉంటే మనము ప్రతి శోధనలను జయించగలము అపవాది వేస్తున్న ప్రతి బాణములను మనం ఎదుర్కొని వాటి మీద మనం విజయం సాధించగలము కాబట్టి ఈ దినం ఎంతో మంది దేవుని బిడ్డలు క్రైస్తవులు ఎందుకు శోధన కాలంలో శ్రమల కాలంలో వాళ్ళు ఎంతగానో కృంగిపోయి బలహీనమైపోయినారంటే ఈ వాక్యము నుంచి వాళ్ళు తొలగిపోయినారు కాబట్టి దీవం గల దేవుడి నుంచి వాళ్ళు దూరం అయిపోయినారు కాబట్టి వాళ్ళ జీవితం అంతా చూడండి ఆపవాది వాళ్ళని కమ్మి వాళ్ళని ఎంతగానో చూడండి భయభ్రాంతులకి వాళ్ళని ఎంతగానో సమాధానం లేదు వాళ్ళ జీవితంలో సంతోషం లేదు వాళ్ళ జీవితం అంతా ఉంది కానీ మన ప్రభువే మనకు సమాధానకర్త కాబట్టి ఆయన వాక్యంలో మనం ఉన్నప్పుడే మన జీవితంలో సమాధానం ఉంటుంది మనకి నెమ్మది ఉంటుంది సంతోషం ఉంటుంది చూడండి ఆయనలో ఉన్నప్పుడే కాబట్టి ఈ విత్తనము ఈ రాత్రి నెల పడేవాళ్ళు చూడండి సంతోషంతో దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారు కానీ శ్రమలు రాగాలే కష్టం రాగాలే వాళ్ళ విశ్వాసం ఉండదు కాబట్టి ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే ఇప్పుడు చూడండి మన ప్రభువే మనకు మాదిరిగా ఉండిపోయిండు కాబట్టి ఆయన కూడా శోధింపబడి కాబట్టి చూడండి మత్తాయి సువార్త మత్తాయి సువార్త నాలుగో అధ్యాయము ఒకటో వచ్చిన అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ అరణ్యముకు కొనిపోబడిను నలవది దినములు నలవది రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కాబట్టి చూడండి మన ప్రభు ఎప్పుడైతే ఆయన బాప్తిజం ఇచ్చు యోగాని చేత రక్షణ పొందిండో ఆయన కూడా శోధనలోకి వెళ్ళిండు కాబట్టి ఆయన కూడా ఎంతగానో ప్రార్థనలో నలభది దినాలు నలభై రాత్రులు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆయనకి ఆకలి వేసింది అప్పుడు ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టె లగునట్లు ఆజ్ఞాపించమని చూడండి చూడండి మన ప్రభుకి ఏమైపోయింది ఆకలి అయిపోయింది కాబట్టి ఆ శోధకుడు చేంజ్ అవుతుడు నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలు చేయమని చెప్తుండు అంటే ఆ సాతాన్ ఏం చేస్తుంది బలహీనత కదా ఆకలి కొండం ఈరోజు మనకు కూడా ఒక బలహీనత ఉంటది ఈ రోజు మనకే బలహీనత ఉందో వాడు వచ్చి ఆ బలహీనతలో మనల్ని ఏం చేస్తాడు శోధిస్తాడు ఇక్కడే ప్రభులో మన విశ్వాసం అనేది కనబడుతుంది మనకు ఒక పరీక్ష ఉంటుంది చూడండి ఎందుకు ప్రభు ఆయన కూడా శోధింపబడాలంటే ఆయన నమ్ముకున్న బిడ్డలందరికీ పరీక్షలాగానే ఉంటది వాటి అన్నిటినీ జయించినప్పుడే ఈ లోకంలో మనం ప్రభు చిత్తం నెరవేర్చగలం కాబట్టి ఆ అపవాదిని మనం జయించాలంటే మనలో దేవుని వాక్యం ఉండాలి అప్పుడే ఈ లోకాన్ని మనం జయించగలుగుతాం ఎందుకంటే మన ప్రభు మనలో ఎప్పుడు ఉంటాడో అప్పుడే మనం దేనికి కృంగిపోం చూడండి మన ప్రభు శరీరకంగా ఉన్న ఆయనకు ఆకలిగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి నువ్వు దేవుని కుమారుడు ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని అందుకైనా మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటవలనను జీవించునని రాయబడి ఉన్నదనను కాబట్టి చూడండి మనకి మన కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా ఈ దినము సంతోషం లేకపోయినా ఎన్ని బాధలున్నా ఈ వాక్యం మనలో ఉంటే మనం జయిస్తాం మనం కృంగిపోం ఎందుకంటే మన ప్రభు చూడండి కృంగిపోయిన వాటిని లేవనెత్తగలిగే దేవుడు కాబట్టి మనం ఎందుకు చింతిస్తున్నామంటే ఆయన వాక్యంలో మనలో సమృద్ధి లేదు ఆయన వాక్యం నుంచి తొలగిపోయినాం కాబట్టి ఈ దినం చూడండి శోధన అనేది ఎట్లా వస్తుంది ఒకసారి భార్య రూపకంగా రావచ్చు ఇంట్లో రావచ్చు ఉద్యోగంలో రావచ్చు సేవలో రావచ్చు వాడు ఎక్కడి అయినా వస్తాడు నేను శోధిస్తాడు కానీ ఎప్పుడైతే నువ్వు వాడిని జయిస్తావో ఆ శోదని అప్పుడే నువ్వు ఆయనలో నీ విశ్వాసం దాంట్లో నువ్వు నెగినట్టు నువ్వు కృంగిపోయి పడిపోయి ఆ శోధనలకు మనం బలహీనం అయిపోతే మనలో ఎట్లా ఉంటది మనం ఎలాంటి వాళ్ళము రాత్రిని ఎలా పడిన వాళ్ళమే వాక్యాన్ని వింటాము సంతోషిస్తాం కాని ఆ వాక్య రూపకంగా మన జీవితంలో వచ్చినప్పుడు మన విశ్వాసం పోతుంది ఎందుకంటే ఈ వాక్యం మన హృదయంలో లేదు ఉంటే మనలో విశ్వాసం వస్తుంది మన ప్రభు జయించండు అపవాదు కాబట్టి ఎందుకు దేవుడు ఆయన నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన మనం జీవిస్తాము కాబట్టి దేని విషయంలో మనం చింతపడము ఎందుకంటే మన ప్రభువే మన గురించి చింతిస్తుండ కాబట్టి మనం దేని గురించి చింతించం కాబట్టి ఈ దినము మనం ఎన్ని శోధనలోకి వెళ్ళినా ఎంత మనం బలహీనమైనా గాని మనం భయపడద్దు ఎందుకంటే మన ప్రభు చూడండి అపవాదిని జయించండు మనము కూడా జయించాలా ఈ లోకాన్ని మనం జయించాలా ఏ సమస్యనైనా మనం జయించాలా దేనికి మనం దిగులు పడద్దు కాబట్టి చూడండి మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట అంటే ఈ వాక్యము ఎప్పుడైతే మనము సంతోషంతో అంగీకరించి దాన్ని మన హృదయంలోకి పోనిచ్చుకుంటామో అప్పుడు ఆ వాక్యం విత్తనం మనలో ఏమైపోతుంది నాటబడుతుంది కాబట్టి నాటబడితే ఏమైతుంది అది తీగ అది మొలిచి ఫలిచి అది పెద్దదైపోతుంది నీ హృదయంలో నాటపడకపోతే తీగ ఎక్కడ మొలి మొలవదు కాబట్టి మన ప్రభు చెబుతుంది చూడండి అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిల్వబెట్టి నీవు దేవుని కుమారుడు క్రిందకి దూకుము చూడండి ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును కాబట్టి ఇవన్నీ వాక్యము అపవాదికి తెలుసు చూడండి ఆయన తలుచుకుంటే రాళ్లను రొట్టెలు చేసుకోలేడు చూడండి ఎందుకంటే మన ప్రభు కూడా ఇక్కడ శరీరకంగా ఉన్నాడు ఈ శరీరానికి ఆకలి మనము మనం కూడా శరీరకం ఉన్నప్పుడు మనలో కూడా చాలా బలహీనతలు ఉంటాయి అక్కడే వాడు మనల్ని కొడతాడు మన బలహీనతల మీదే మనల్ని కొడతాడు కాని అప్పుడే మన విశ్వాసం కూడా ప్రభువులో ఎంత మాత్రం మనం స్థిరంగా ఉన్నాం దేవుని వాక్యం ప్రకటిస్తున్నాం గాని నిజంగా దాని మీద మనం కట్టబడినామా నిజంగా ఆ పునాది మీద మన ఇల్లు ఉందా మన ఆత్మీయ స్థితి ఉందా ఈ వాక్యం నిజంగా మన హృదయంలో నాటబడి అది ఫలించిందా లేదని ఎప్పుడు తెలుస్తుంది అలాంటి శోధనలను ను జయించినప్పుడు నీ విశ్వాసం బయటపడుతుంది అంతేగాని మనం చెప్పుకుంటే విశ్వాసం అనేది బయటపడదు సమస్యలను బట్టి ఆ పరిస్థితులను బట్టి నువ్వు ఆయన వాక్యాన్ని నువ్వు దాన్ని పట్టుకుని నిలబడేటప్పుడే నీ విశ్వాసం బయటపడుతుంది కాబట్టి ఎందుకు చూడండి అపవాది కూడా తెలుసు మనం చూస్తే కాబట్టి ఆయన దూతలు వచ్చి ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనా నువ్వు తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందరు కాబట్టి ఈ ప్రవచనము మనకు ఎక్కడ అనిపిస్తుంది అంటే కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము తొంభై ఒకటో అధ్యాయము ఎందుకంటే అపవాది కూడా దేవుని వాక్యం తెలుసు కాబట్టి చూడండి కీర్తనల గ్రంథము తొంభై అధ్యాయము చూడండి ఆ పదకొండో పదకొండో వచ్చినము పన్నెండో వచ్చినము నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు చూడండి కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి దూకమని చెప్తుండు ను దూకినా నీకేం కాదు కదా నీకు దూతలా నీ ప్రభు కదా అంటే చూడండి అపవాది కూడా దేవుని వాక్యం తెలుసు వాడు ఎంతో కుయిత్తుతో చూడండి ఆదాము అవను కూడా ఆ ఫలం తినొద్దని మన ప్రభు చెప్పాడు వాడు ఎట్లా అవన్నీ మోసపరిచాడు ఈ రోజు మన బలహీనతలను చూసి కూడా వాడు కుయక్తతో మనల్ని పాపం చేపిస్తాడు ఎంతో తెలివితో కానీ మనం గ్రహించాల ఎందుకంటే ఆయన వాక్యం ఉంటేనే ను గ్రహించగలవు వాడు వేసే ప్రతి బాణాలను నువ్వు ఎదుర్కోవాలంటే ఆ బాణాలని ఆ అపవాదివా ఏందనేది నువ్వు గ్రహించాలంటే ఈ వాక్యం ఉండాలా కాబట్టి నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తు పట్టుకుందరు కాబట్టి ఈ ప్రవచనమే చూడండి అపవాది చెప్తున్నాడు ను దేవుని కుమారుడు అయితే కిందకు దూకము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనా నువ్వు రాత్రికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందరు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను చూడండి అందుకు ఏసు ప్రభు నీ దేవుని నువ్వు శోధింపవలదని మరి చోట రాయబడి ఉన్నదని వాణితో చెప్పాను కాబట్టి చూడండి నీ దేవుడైన నన్ను శోధింపకూడదంటే అపవాదికి తెలుసు చూడండి మనము దేవుని బిడ్డలమా నిజంగా విశ్వాసలమా మనలో ఉన్నది చూడండి లోకము చూడకపోయినా అపవాదికి తెలుసు నువ్వు ఎట్లా ఆయనలో వెళితే వాడి సామ్రాజ్యం కూలపో కూడా వాడికి తెలుసు కాబట్టి వాడు నిన్నొచ్చి శోధిస్తూ ఉంటాడు నిన్ను బలహీనపరుస్తూ ఉంటాడు ఈ లోకానుసారమైన వాటిలో నిన్ను పట్టుకొని వాడు నిన్ను తన తిప్పాలని ఎందుకంటే ఎప్పుడైతే మనము వాక్యం నుంచి తొలగి వాటి బలహీనతకు లొంగినామో మన విశ్వాసం పోతుంది మనం వాడిని జయించలేము మన ప్రభు మనల్ని పెట్టింది అపవాదిని జయించడానికి ఈ లోకమంతా అయిన వాక్యాన్ని మనం ప్రకటించడానికి కాబట్టి మనం వెళ్ళే పనిలో ఎన్నెన్నో శోధనలు వస్తుంటాయి ఇంట్లో రావచ్చు ఆఫీసులో రావచ్చు సేవలో రావచ్చు ఎక్కడైనా రావచ్చు కానీ ఈ వాక్యమే వాటి నుంచి మనకి విజయాన్ని ఇస్తుంది మనం గ్రహించగలుగుతాం ఎందుకు ఎప్పుడైతే దేవుని వాక్యంలో మనం ఉదక స్నానం చేస్తామో అప్పుడే మనకు విశ్వాసం వస్తుంది మనం అపవాది వేసే ప్రతి బాణాలను కుయిత్తుని ఈ వాక్యం ప్రకారంగా లేదు కదా ఇది నేను చేయకూడదని నువ్వు నిలబడతావు ధైర్యంగా వాణ్ణి ఎదుర్కొని నువ్వు ప్రభువులో ఉండి వాణ్ణి జయిస్తావు చూడండి మత్తాయి సువార్త నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం కూడా మరల అపవాది మిగులు ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనను తోడుకొని ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకి చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చదని ఆయనతో చెప్పగా చూడండి మళ్ళీ కొండ మీదకి తీసుకెళ్ళి ఎందుకంటే చూడండి మన ప్రభు ఎప్పుడైతే నలభై దినాలు నలభై రాత్రులు ఆయన ఉన్నారు ఆయన ఆయన కూడా శరీరకంగానే ఉన్నాడు కాబట్టి ఆయన శరీరం ఎంతగానో ఆకలి చూడండి ఆ బలహీనతలో వచ్చి ఎట్లా శోధిస్తుందంటే మనకి ప్రభు ఇక్కడ చెప్తుంది ఏంటంటే మన కూడా శరీరక సంబంధమైన బలహీనతలుంటాయి వాడు వచ్చి అక్కడ శోధిస్తాడు నిన్ను చూడండి నువ్వు ఎప్పుడైతే ఈ శరీరక సంబంధమైన బలహీనతలను జయించినావో అప్పుడు ఆయనలో నువ్వు సంపూర్ణంగా అయిపోతే నిన్ను వాడు ఏం చేయలేడు కాబట్టి మన ప్రభు ఎందుకు దేవుని వాక్యం ప్రకారంగా మనం బ్రతకగలమంటే ఆ వాక్యమే మనల్ని చూడండి మనం మరణాపాయ స్థితిలో చివరికి వెళ్ళినా గాని మనల్ని ప్రభు బ్రతికించగలడు అనే విశ్వాసం మనలో ఉండాల అంతేగాని మనం ఆ స్థితిలో ఉండి మనం భయపడుతూ దిగులు పడితే కృంగిపోతే మనలో విశ్వాసం లేదు ఎందుకంటే ఆయన వాక్యం మనలో నాటబడలేదు కాబట్టి చూడండి అప్పుడు మన ప్రభు ఎందుకు చెప్తుండే యేసు వాణితో సాతాన పొమ్ము ప్రభు నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని ఆయన రాయబడి ఉన్నది అపవాది ఆయనను పోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి చూడండి ఎప్పుడైతే మన ప్రభు అపవాదిని చేయించిండో దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేసిండ్రు కాబట్టి మనకు చూడండి మన ఎవరైనా కానీ ఎంతటి సేవకులైనా ఎంతటి విశ్వాసులైనా ఎవరైనా ఈ సోదరుల నుంచి వెళ్ళక తప్పదు కానీ వాటి నుంచి ఎట్లా బయటపడాలంటే ఈ వాక్యమే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఈ దినం ఏ స్థితిలో నువ్వు చూసి కృంగిపోయినా నువ్వు ఏదైనా గానీ నిన్ను బాగు చేయగలదు నీకు జీవం ఇవ్వగలదంటే ఈ వాక్యమే చూడండి ఈ శరీరక సంబంధమైన వాటిని కూడా మనం జయించగలమంటే మన ప్రభు వాక్యమే కాబట్టి ఆ వాక్యము మనలో నాటబడినప్పుడే మనం ఫలించగలుగుతాము మన నుంచి ఫలాలు రాగలుగుతాయి కాబట్టి చూడండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ దినం అందరూ రాతి నెల పడిన ఉన్నారు మంచిగా వస్తారు వాక్యం వినంగానే చాలా ఆనందపడతారు సంతోషపడతారు దేవుడు ఈ దినం నాతో మంచిగా మాట్లాడిండ్రని మంచిగానే సంతోషంగానే ఉంటారు కానీ రెండు రోజులు మూడు రోజులు మళ్ళీ ఒక వారం పది రోజులు గడవలంగా ఈ చెప్పిన వాక్యము వాళ్ళలో ఉండదు మళ్ళీ ఏదో సమస్య రాగాలే ఏదో ఒక రాగాలే మళ్ళీ యథావిధి జీవితం ఎందుకంటే వీళ్ళ వాక్యం వాళ్ళ హృదయంలోకి పోలేదు అది నాటపడలేదు కాబట్టి విన్నంతసేపు ధైర్యంగానే ఉంటారు బలంగానే ఉంటారు తర్వాత బయటకు వెళ్లంగానే ఆ వాక్యం లోపలికి వెళితే అది ఫలిస్తుంది అప్పుడు బలంగా అవుతారు కానీ వాళ్ళు వాక్యం లోపలికి పోనిగిపోతే సమస్య రాగాలే మళ్ళీ ఏమైపోతారు బలహీనమైపోతారు మళ్లీ ప్రార్థన చేయాలా మళ్ళీ ఉంటారు మంచిగా ఉంటారు ఈ ఈ రీతిగా మనం ఉండొద్దు మన ప్రభు చెప్తుంది ఏంటంటే మనం జయించాలా ఈ లోకాన్ని ఈ లోకాన్ని మనం స్వతంత్రించుకోవాలా ఆయన మహిమని లోకంలో నింపాలంటే మనకొచ్చే ప్రతి శోధనలను మనం జయించాలా ఏ విషయంలో మనం చింతించొద్దు దేనికి కృంగిపోవద్దు మనం చివరి వరకు నిలబడాల మన ప్రభుకి అసాధ్యమైనది ఏమీ లేదు కాబట్టి చూడండి ఇక్కడ మనం ఎబ్రిలకు రాసిన పత్రికలో ఒక అధ్యాయం చూపిస్తాను ఎబ్రిలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం అనుకుంటాను ఎబ్రికు రాచిన పత్రిక చూడండి ఎబ్రిలకు ప రాచిన పత్రిక రెండో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినం ఏముందంటే చూడండి తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు చూడండి మన ప్రభు కూడా శోధింపబడి శ్రమ పొందిందా లేదా గనుక ఎవరు ఇప్పుడు ఎవరైతే ఆయన బిడ్డలు చూడండి ఆయన నమ్ముకున్న మనకేం చదువుతుడు నేను శోధింపబడి శ్రమ పొందినాను గనక శోధింపబడు వారందరికి సహాయము చేయగలబడై ఉన్నాను కాబట్టి నీ శోధనలో ఎవరి సహాయం కోరాలా దేవుని సహాయమే కోరాలా ఎందుకంటే మన ప్రభు దుష్టు జయించండు కాబి ఎందుకు మన ప్రభు మనకి ఈ మాటలు చెప్పిండంటే విశ్వాసం మనకు కర్త దాన్ని కొనసాగించే యేసు వైపే మనం చూడాలంటే ఆయన వైపు చూస్తేనే మనకి సహాయం వస్తుంది ఆయననే ఈ లోకంలో అపవాదిని జయించి కాబట్టి మనం ఆయన సహాయం తీసుకోవాలా ఆయన సహాయమే ఈ వాక్యం ఎందుకు ఆది అందు వాక్యము దేవుని వద్ద ఉండెను ఈ వాక్యమే దేవుడు కాబట్టి మన ప్రభు ఎట్లయితే శోధింపబడి శ్రమ పొందిండో మనకేం చదువుతుందంటే ఆయన సహాయం చేస్తా ఉన్నారు కాబట్టి ఈ వాక్యము నీలో నాటబడినప్పుడే కదా నీకు ఉన్న శ్రమలను బట్టి నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు ఆయన ఆధారపడగలవు ఆయన సహాయం తీసుకోగలవు కాబట్టి చూడండి ఎందుకు మనం దేవుని వాక్యం విని మన హృదయంలో నాటించుకోవాల ఈ హృదయంకి ఆ వాక్యము నాటబడితేనే నీ ఆత్మ రక్షింపబడుతుంది నీకు శక్తి వస్తుంది బలం వస్తుంది ఆయన జీవం వస్తుంది చూడండి నువ్వు ఆయనని పోలి మనం నడుచుకోగలం ఈ వాక్యం మన హృదయంలో వెళ్లకుండా ఉట్టిగా వింటే మనం ఎట్లా ఉన్నామో అట్లానే ఉండిపోతాం చూడండి గొంగలి పురుగు ఎక్కడ ఉందో అట్లానే ఉండిపోతుంది అది సీతాకోకా అవ్వాలంటే మనం అట్లా ఎగరాలంటే ఈ వాక్యంలో మనం అవ్వాల కాబట్టి ఎందుకు మనకు ప్రభు చదువుతుందంటే ప్రతి ఒక్కరికి శోధనలు కానీ వాళ్ళు చెప్పుకోరు కాని వాళ్ళ వల్ల బలహీనతలను బట్టి ప్రతి ఒక్కరికి ఉంటాయి దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలందరికీ కానీ మన ప్రభు మనకెందుకు ఈ మాట చెబుతుందంటే మనకి శోధనలో సహాయం చేసేది మన ప్రభువే కాబట్టి మనం భయపడద్దు మనం దేని గురించి ఈ లోకంలో దిగులు పడద్దు ఎందుకంటే మన ప్రభు ఈ లోకాన్ని జయించి మనము కూడా జయించగలుగుతాం ఎప్పుడు ఈ వాక్యంలో మనం సమృద్ధిగా ఉన్నప్పుడు ఈ వాక్యం మన హృదయంలో సమృద్ధిగా ఉన్నప్పుడే ఇది సాధ్యం లేకపోతే చూడండి మనం బలహీనం అయిపోయి ఉండదు జీవితంలో సంతోషం ఉండదు చూడండి జీవితం ఎట్లా ఉంటది ఉంటుంది నరకయాతనలాగా ఉంటుంది ఎందుకంటే అపవాది పని అట్లా మనల్ని బలహీనపరచడం కాబట్టి మన ప్రభుయే మనకు సహాయకుడు ఆయననే మనకు నమ్మదగిన దేవుడు కాబట్టి మనం చూడండి మనం ఏం చేయాలంటే మత్తాయి సువార్త ఇరవై నాలుగు అధ్యాయం నలభై ఒకటో ఏముందంటే మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మ ఆత్మసిద్ధమే కాని శరీరము బలహీనమని పేదరితో చెప్పి చూడండి ఆయన అప్పగింపబడే రాత్రి మన ప్రభు ఆయన శిష్యులకు చెప్పిండు మీరు శోధనలు రాబోతున్నాయి కాబట్టి మీరు మెలుగుగా ఉండి ప్రార్థన చేయమని వాళ్ళకి రెండు మూడు సార్లు హెచ్చరించినా వాళ్ళు వాళ్ళు చెయ్యరు కానీ మనకి ఎందుకు చెప్తుండంటే మనకు కూడా శోధనలు ప్రవేశించుకున్నట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చేయుడి మనం ప్రార్థన చెయ్యాలా అప్పుడే మన శోధనలు మనం జయించగలము ఏ విషయంలో మనం పడిపోకుండా దిగులు పడకుండా ధైర్యంగా ముందుకు పోగలం ఆయన కదా విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు ఏసు వైపు చూడడం అంటే ఈ వాక్యము కదా ఆయననే శోధింపబడి శ్రమ పొంది జయించగలిగిండు కాబట్టి మనం ఆయనను చూస్తేనే ఆయనలా ఆయన సహాయం తీసుకుంటేనే మనం కూడా ఈ లోకాన్ని జయించగలుగుతాము ఈ లోకమంతా ఆయన మహిమతో నింపగలము అనేకులని రక్షణలోకి నడిపించగలము ఎందుకంటే మనము ఆయన సహాయం తీసుకోకపోతే ఆయనని పోలి నడుచుకోకుండా ఆయన వైపు మనం గురి పెట్టకపోతే ఏదో ఒక బలహీనత కోపము ద్వేషము ఎవరొకరు నిందిస్తే మనము కూడా తిరిగి నిందించడం వాళ్ళు ఏదో కీడు చేసిండ్రని మనం వాళ్ళ పట్ల ద్వేషం పెట్టుకోవడం ఇవి చేస్తే నువ్వు ఎక్కడ శోధన జయించినట్టు చూడండి శోధన జయించినట్టు కాదు కదా వాళ్ళు సమాధానం లేకుండా చేస్తున్నారు కానీ మన ప్రభు మనకేం చెప్పిండు నువ్వు సమాధాన పరచమని చెప్పిండు నువ్వు కూడా సమాధానం లేకుండా ఉంటే నువ్వు ఆయన వాక్యం నీ హృదయంలో నాటబడిందా నాటపడలేదా కాబట్టి ఎందుకు మనం ఆయన వాక్యాన్ని మన హృదయంలో నాటించుకోవాలంటే ఇలాంటి బలహీనతలు అన్నిటి వచ్చినప్పుడు మనం జయించగలుగుతాం శోధన అంటే ఇదే ఒక్కోసారి భర్త వల్ల భార్యకి సమాధానం ఉండదు ఒకసారి తోటి సేవకులతో తోటి సేవకులకు సమాధానం ఉండదు ఏదో బలహీనతలు శరీరక సంబంధమైన బలహీనతలు వస్తుంటాయి చూడండి అలాంటప్పుడు నువ్వు వాక్యం ఉంటే నువ్వు తగ్గుతావు అన్నట్టు ఒకవేళ వాళ్ళు బలహీనమైన నువ్వు వాక్యంలో బలవంతుడు కాబట్టి ఆ బలహీనమైన వాడిని నువ్వేం చేస్తావు బలవంతుడులాగా మార్చుతావు కానీ ఈ దినం మన దేవుని బిడ్డలు అందరూ బలహీనమైన వాళ్ళకన్నా ఇంకా బలహీనలు ఎందుకంటే ఈ వాక్యం నుంచి తొలగిపోయినారు ప్రభువు నుంచి లేరు నువ్వు ప్రభువుల నుంచి వెళ్ళిపోతే ఈ లోకంలో నువ్వు ఏమి చేయలేవు నీ వల్ల ఏమీ సాధ్యం కాదు ఆయన సహాయం లేకపోతే ఆయన మనలో ఉంటేనే మనం ఏమైనా చేయగలం కాబట్టి మన ప్రభు మనకి ఎందుకు ఈ మాటలు చదువుతుందంటే మనము రాతి నేలన ఉండొద్దు మనం మంచి నీలన పడాలా మంచి నీళ్ళ పడినదే ఫలిస్తుంది మనం రాతి నెలలు పడితే వాక్యం చెప్పినంతసేపు మంచిగా బుద్ధిమంతుల్లాగా అనిపిస్తాము వాక్యం చెప్పినంతసేపు మంచిగా బలంగా విశ్వాసం ఉంటుంది కానీ శ్రమలో రాగాలే పోతుంది ఒకప్పుడు నా పరిస్థితి కూడా అట్లానే ఉన్నింది నేను కూడా అట్లా బలహీనమైన వాడిని చిన్నదానికి పెద్దదానికి కృంగిపోవడం పడిపోవడం బాధపడడం ఏదో అయిపోయినట్టు గాబరా గాబరగా కానీ తర్వాత ప్రభు నాకు బయలుపరిచింది ఏంటంటే వాక్యములో మనం ఎప్పుడైతే మన హృదయంలో నాట పడుతుందో అప్పుడే అది ఫలిస్తుంది ఎందుకు ద్రాక్ష వల్లిని నేను తీగలు మీరు కదా కాబట్టి నీ యొక్క విత్తనము తీగ ఆయనలో నాటబడాలి అప్పుడే దానికి జీవం వస్తుంది అది ఫలిస్తూ అది పోతా ఉంటుంది నువ్వు ఆయనలో నాటపడకుండా దూరంగా ఉంటే ఎట్లా ఫలించగలం మనం కాబట్టి ఆయనలో ఉండాలంటే మనం ఫలించాల కాబట్టి చూడండి ఎందుకు దేవుడు ఈ మాటలు చెబుతుండంటే ఒకటో కొరిందీలకు రాసిన పత్రిక పదో అధ్యాయము పదమూడో వచ్చినంటే సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు జయును చూడండి మనుషులకు ఈ లోకంలో మనము శ్రమ అనుభవించే తప్ప దేవుడు మనకి ఏదీ పెట్టలేదు కాబట్టి ఇక్కడ ఏం చదువుతుడు దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి నువ్వు ఆయన మీద నిజంగా ఈ దినము నీ శ్రమలను చూసి నీకున్న అనారోగ్యాన్ని చూస్తావు లేదా నీ బలహీనతలను చూసి నిజంగా నువ్వు ఆయన మీద నమ్మకం పెట్టినావా నువ్వు నమ్మకంగా పెడితే నువ్వు సంతోషిస్తావు కానీ నువ్వు దిగులు పడవు నువ్వు నమ్మకం పెట్టినావంటే నువ్వు ధైర్యంగా ముందుకెళ్తావు గాని దిగులు పడుతూ భయపడుతూ చింతించవు ఎందుకు నమ్మటం నీ వలనైతే నమ్మువానికి మన ప్రభు సమస్తం సాధ్యం చేయగలడు కాబట్టి మనం చూడండి ఈ దినం ఎందుకు మనుషుల్లో లేదంటే చూడండి వాళ్ళు ప్రభు సహాయం తీసుకోవట్లేదు ఆయన పట్ల నమ్మకం కనబరచట్లేదు ఎందుకంటే సగం సత్యం సగం అబద్ధం ఇలాంటి వాళ్ళు దేవుని వాక్యంలో సమృద్ధి అవ్వలేరు ఎందుకంటే మనసు ఏమో చూడండి ప్రార్థన చెయ్యాలని అంటది కాని ఆత్మ చేయమని ప్రార్థన చేయమని చదువుతుంది గాని శరీరం వద్దని చదువుతుంది ఎందుకు ఈ శరీరం ఈ లోకాన్ని చూపిస్తుంది ఆత్మ దేవుడిని చూపుతుంది కాబట్టి నీది నీ దేవుడు రెండు పెట్టిండు కాబట్టి నువ్వు ఈ వాక్యం ఉంటే రెండింటిని బ్యాలెన్స్ చే అటు విసర్జించి ఆత్మలో నువ్వు పొందగలవు ఆత్మలను నువ్వు ఎదగగలవు చూడండి ఆయన నేను సమృద్ధిగా ఆయన నీ వశం కాబట్టి చూడండి దేవుడు నమ్మదగిన వాడు మనం ఆయన పట్ల నమ్మకం పెట్టాల ఏ చూసినా కాని చూడండి ఒక్కసారి మనము కొన్ని విషయాల్లో చాలా బలహీనమైపోతాం ఎంతో విశ్వాసం ఉంటుంది కానీ ఆ టైంలో చాలా బలహీనమైపోతాం కాబట్టి మనలో నమ్మకం నిజంగా ప్రభు పట్ల ఉంటే ఆయన శోధింపబడి శ్రమ పొందిండు కాబట్టి ఆయన సహాయం నేను తీసుకుంటే నేను కూడా ఖచ్చితంగా ఇది జయించగలను అనే విశ్వాసం నీలో అందుకే ప్రభు చెప్తుంది రొట్టెల వలన కాదు మనం బ్రతికేది అంటే ఈ లోకంలో దేన్ని చూసి ఇదనం దినం మనము ధైర్యంగా లేము మనకున్న ధనము మనల్ని రక్షించలేదు మనకున్న బంధువులు వచ్చి మనల్ని ఆదుకోరు ఎవరు మనల్ని ఆదుకోరు చూడండి తల్లి మరిచినా తండ్రి మరిచిన తల్లిదండ్రుల బిడ్డల పట్ల ఎంత ప్రేమ అలాంటి వాళ్లే మరిచినా గాని మన ప్రభు మనల్ని మరవనన్నాడు ఆయన నిన్ను విడువని ఎడబాయనన్నాడు కాబట్టి మనం ఆయన మీద నమ్మకం పెట్టాలా ఈ వాక్యాలన్నీ మనలో నాటబడినప్పుడే మనం ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళినా గాని మనం దిగులు పడము ధైర్యంగా ముందుకెళ్తాం దేనికి చింతించము దేనికి కృంగిపోము పడిపోము ప్రతిదీ ఆయన మీదనే ఆధారం చేసుకుంటాం కాబట్టి ఎందుకు దేవుడు ఈ మాట చెబుతుందంటే ఆయన నమ్మదగిన దేవుడు నువ్వు నమ్మితే నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు జయిస్తావు ఆయన మీద నమ్మకం కనబరిస్తే మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయును కాబట్టి ఒకవేళ నువ్వు సహింపగలిగిన శోధన కన్నా బాధ ఒకవేళ ఎక్కువ వచ్చినా గాని నీకు మార్గం ఆయన ఇస్తారు ఎప్పుడు నువ్వు ఆయన పట్ల నమ్మకం కనపరిచి ఆయన సహాయం తీసుకొని ఆయనకి ప్రార్థించినప్పుడే నీకు మార్గం కనపడుతుంది అంతేగాని ఈ దినం అది చేయకుండా మన అందరూ ఈ లోకాన్ని అంతా వాళ్ళకు చెప్పుకుంటాము వీళ్ళగా చెప్పుకుంటాము వాళ్ళ దగ్గరికి వెళ్ళి అటేటో ఎటో ఏటో వెళ్ళిపోయి వస్తారు దేవుడి దగ్గరికి ముందు ముందంతా రారు ముందు ముందంతా చూడండి వాళ్ళని వీళ్ళని వీళ్ళని ఆశ్రయించి వాళ్ళ మీద నమ్మకం పెట్టి చివరి దగ్గరికి వస్తారు ప్రభు దగ్గరికి మనం మాత్రం ముందుగానే ఉండాలి మనం చివరిగా ఉండొద్దు ఆయన దగ్గర మనం ముందుగానే ఉండాలి కాబట్టి ఆయన శోదరులు తప్పించుకున్న మార్గము మనకి చూపిస్తాడు చూడండి ఎట్లా మనకున్న సమస్య నుంచి మనం బయటపడాలా ఎట్లా ఈ అనారోగ్యం నుంచి బయటపడాలా ఎట్లా ఇప్పుడున్న నీ శోధనలో నువ్వు ఉన్న దుఃఖంలో నువ్వు బయటపడాలంటే ఈ వాక్యములు నీలో ఉండాలా ఈ వాక్యమే నిన్ను మార్గాన్ని త్రోవను నువ్వు దాని నుంచి ఎట్లా బయటపడగలవు మనకు చూపిస్తారు అందుకే మనం దేవుని వాక్యాన్ని మన హృదయంలో నాటించుకోవాలా చూడండి ఎందుకంటే చూడండి యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం రెండో వచ్చినము నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో అది మహానందమని ఎంచుకొనిడి ఎందుకు శోధనలో ఆనందం అంటే మనం అపవాదిని జయిస్తున్నామా లేదా వాడు మన ప్రతి బాణాలను మనం ఎదుర్కొని పోరాడి వాడి మీద విజయం సాధిస్తున్నామా లేదా అప్పుడు మనకు ఆనందం వస్తుందా లేదా అందుకు ఆనందించమంటున్నాడు నువ్వు వాడి మీద విజయం సాధిస్తున్నావు చూడండి చీకటి శక్తుల మీద మనం విజయం సాధిస్తున్నాం ఈ లోకాన్ని మోసపరిచే వాటి మీద మనం విజయం సాధిస్తున్నాం కాబట్టి మనలో ఎందుకు ఉండాలంటే మనకి విశ్వాసముకు కలుగు పరీక్ష చూడండి ఫెయిత్ లో మనకి పరీక్ష ఉంటుంది ఆ పరీక్షలో మనం పాస్ అవ్వాల ఎట్లా పాస్ అవ్వాలంటే ఆయన పట్ల నువ్వు నమ్మకం కనపరిచి నువ్వు ఆయన సహాయం తీసుకొని ఆయన వాక్యాన్ని ప్రకారంగా మనం ఉంటేనే మనం జయించగలుగుతాము ఆ పరీక్షలో చూడండి నువ్వు జయించగలవు కాబట్టి ఎందుకు దేవుడు చెబుతున్నంటే మీరు సంపూర్ణలను అనునాంగులను ఏ విషయంలోనైనా పొదువులేని వారై ఉన్నట్లు ఓర్పుతో తన క్రియను కొనసాగింపుడి శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవకిరీటము పొందును చూడండి మనము ఎప్పుడైతే ఈ శరీరం సంబంధమైన బలహీనతలను జయించి అపవాది వేస్తున్న ప్రతి బాణాలను మనం జయించి ఈ లోకంలో చూడండి ఆయన పట్ల విశ్వాసము కనబరిచి ఆయన సువార్తని మనం ప్రకటించినప్పుడు మనకేమొస్తుంది జీవకిరీటం అది ప్రభు మనకిచ్చే బహుమానం దాన్ని పొందుకోవాల దాన్ని పొందుకోవాలంటే ఈ పరీక్షల్లో మన ఈ లోకంలో ఉన్న ప్రతిదీ ఎదుర్కొని జయించాల అంత తొందరగా రాదు ఆ అంత సింపుల్గా వచ్చేది కాదు ఆ బహుమానం ఎంతో ప్రయాసంతో కూడింది ఎంతో శ్రమలతో కూడింది చూడండి ఎంతగానో ఉంటుంది ఈ బహుమానం పొందాలంటే ఆ బహుమానం మనం పొందాలంటే చూడండి ప్రభు వాక్యమే మనకి సహాయం ఈ వాక్యమే మనల్ని నడిపిస్తుంది ఈ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది ఈ వాక్యమే మనల్ని కృంగిపోయి ఉంటే లేవనెత్తుతుంది దుఃఖంతో ఉంటే సంతోషపరుస్తుంది సమాధానం లేకుండా ఉంటే సమాధానాన్ని సంతోషమే లేని ఈ జీవితాన్ని ఇది ఈ వాక్యమే ఎందుకంటే ఈ వాక్యమే మన ప్రభు కాబట్టి కాబట్టి మన ప్రభు అందుకే చెప్తుంది ఏంటంటే మనం ఏ శోధనలు వచ్చినా ఒకసారి చూడండి కొంతమంది శోధనలు వస్తుంటాయి వాళ్ళ పాపాల వల్ల కూడా కొన్ని బలహీనతలు వస్తాయి కానీ వాళ్ళు చూడండి దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు ఎందుకు దేవుడు కీడు విషయం అంటే ఒక్కోసారి నీ పాపల వల్ల కూడా నువ్వు నువ్వు సమస్యలను ఎదుర్కొంటావు నీ బలహీనతలను బట్టి చూడండి నువ్వు వాక్యానుసారంగా నడుచుకొని వాక్యానుసారంగా నువ్వు జీవించి ఈ వాక్యం ప్రకారంగా నువ్వు నడుచుకొని వచ్చే శోధనలు అది దేవుడినిలో నువ్వు నెగ్గేది కానీ నువ్వు వాక్యానుసారంగా నడుచుకోవు చూడండి వాక్యం ప్రకారంగా జీవించలేదు నువ్వు శారీరకంగా ఇష్టానుసారంగా జీవించి నన్ను శోధనలో పెట్టిండని నువ్వు అనొద్దు ఎందుకంటే నీవు చేసిన అపరాధముల బట్టే నువ్వు శిక్ష అనుభవిస్తున్నాం కాబట్టి మన ప్రభు కీడు విషయంలో శోధింప నేరడు ఒక్కసారి మన తప్పిదం వల్ల కూడా కొన్ని సమస్యల్లో మనం ఎదుర్కొంటాం మన బలహీనతల వల్ల మన నిర్లక్ష్యం వల్ల కొన్ని మనం దేవుని వాక్యానుసారంగా నడుచుకోకుండా చేయడం పనుల వల్ల కొన్ని సమస్యలు మనకు వస్తాయి అవి శోధనలు అని మనం అనొద్దు ఎందుకంటే నువ్వు చేసిన అపరాధముల బట్టే దాన్ని నువ్వు అనుభవిస్తున్నాం అంతేగాని నువ్వు ఆయన విషయంలో అనుభవించట్లేదు ఆయన విషయంలో వెళ్లే శ్రమలు అనుభవించినప్పుడే నీకు జీవకిరీటము నీ తప్పిదము చేసిన దానికి నువ్వు అనుభవిస్తే అది నీకు కలిగిన ఫలం అది నువ్వు తప్పు చేసినావు కాబట్టి తప్పు తగ్గ ఫలాన్ని నువ్వు అనుభవిస్తున్నావు అదే నువ్వు ప్రభు కొరకు మేలు చేస్తే ఈ జీవకిరీటం పొందుకుంటావు కాబట్టి ఆయన విధానంలో మనం ముందుకు వెళ్ళాలా కాబట్టి ప్రతి తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరల గొల్పబడిన వాడై నీ దురాశే కదా చూడండి నీలో దురాశ ఉంది కాబట్టి నువ్వు వాక్యం సత్యం ప్రకటించకుండా మోసపరుస్తూ అక్రమంగా నడుచుకుంటూ కాబట్టి దాని దగ్గర నువ్వు శోధనలు అనుభవించను ఆయన శిక్షను అనుభవించినప్పుడు ఆయన విషయంలో నేను శిక్ష అనుభవించిన నువ్వు ఎట్లా చెప్పుకుంటావు చెప్పుకోము కదా మనం ఆయన కొరకు వెళ్ళాలా చూడండి మన ప్రభు నలభై దినాలు నలభై రాత్రులు ఉపవాసం ఎవరి కొరకు ఉన్నాడు మన కొరకు ఉన్నాడు పాపుల కొరకు పరిశుద్ధపరచడానికి ఈ లోకంలో ఆయన చిత్తము నెరవేర్చట కొరకు అది దేనికి మేలుకరమైంది కానీ నువ్వేం చేస్తున్నావు కీడు చేస్తున్నావు కీడు చేసి నువ్వు దెబ్బలు తింటున్నావు శోధింపబడుతున్నావు కానీ నేను ప్రభు నన్ను శోధించినని మనం అనొద్దు ఎందుకంటే చూడండి దురాశ గర్భము ధరించి పాపము గనగా పాపము పరిపక్వమై మరణము కనుగును కాబట్టి చూడండి మనం దురాశ తోటి ఏమి నడుచుకోవద్దు ఎందుకంటే ఆయన వాక్యము మనలో నాటబడాల అప్పుడే మనం ఆత్మవిశ్వాసంలో ఉండగలము ఆయన వాక్యంలో ఆనందించగలము మనం నిరీక్షణ కలిగి ఉండగలము ఆయనలో సంతోషించగలము మనం అందరితో సమాధాన పడగలము అందరినీ క్షమించగలము ఆయన వాక్యానుసారంగా మనం ఈ లోకంలో జీవించగలము కాబట్టి ఈ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది ఈ వాక్యం నుంచి తొలగిపోయి ఈ లోకంలో నువ్వు ఉంటే నీలో విశ్వాసం ఉండదు ఈ జీవం దేవుడే నీకు విశ్వాసం కాబట్టి ఒక్క మాట చెప్పి నేను క్లోజ్ చేస్తున్నాను ఏంటంటే ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము పదో వచనంలో నీవు నా ఓర్పు విషయమైన వాక్యము గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడును కాబట్టి ఆయన వాక్యము విషయము మనం గైకొంటివి అంటే ఆయన వాక్యం ప్రకారంగా మనం జీవించినప్పుడు ఆ వాక్యాన్ని మన హృదయంలో నాటబడినప్పుడే చూడండి ఈ లోకం మీద వచ్చే శ్రమలు గాని ఈ లోకం మీద వచ్చే ఆయన ఉగ్రతలు గాని వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు ఎందుకంటే ఆయన రెక్కల నీడలోనే మనల్ని కప్పుతాడు ఆయన చేతిలో నుంచి మనల్ని ఎవరు అపహరించలేరు కాబట్టి చూడండి ఆయన వాక్యంలో మనల్ని ఎంతగానో అభివృద్ధి పొందాల మనకి ఇప్పుడున్న విశ్వాసం కన్నా ఇంకా ఇంకా చూడండి నీటిలో గానీ తొవితే నీళ్ళు ఎట్లా వస్తాయి అట్ల నీలో వాక్యంలో ఆత్మీయ లోతులను అట్లా రావాల అలా ఎదగాల మనం దేవునిలో అప్పుడే ప్రతిది మనం అర్థం చేసుకోగలము ప్రతి పరిస్థితిని అర్థం చేసుకొని ఈ వాక్యం ప్రకారంగా వాటిని జయించగలం మనం ఎప్పుడైతే అట్లా లేమో ఏదో ఒక బలహీనతలో చిక్కిపోయినప్పుడు మనం విశ్వాసంలో ఓడిపోతాము శోధనలో మనం జయించలేము ఆయన ఇచ్చే బహుమానము కిరీటము మనం పొందుకోలేము ఎందుకు నేను చెప్తున్నాంటే మనకి ఏదైనా మాదిరి మన ప్రభువే ఆయన జయించిన అపవాదిని మనము జయించాల ఎట్లా అంటే ఈ వాక్యం వలనే అందుకే ఈ వాక్యాన్ని మనము మన ప్రభు మనకి ఏ బలహీనతలు చూపించినా అది ఎవరు వాక్యం ప్రకటించినా మన జీవితాల చూపిస్తే ఎక్కడ మనము నామోషుగా ఫీల్ అవ్వద్దు ఎక్కడ మనము మనం తగ్గించుకొని ఆ వాక్యం ఒకవేళ నీ పట్ల ఆయనకి ఏదన్నా ఆయాసకరమైంది ఉంటే మీ ఏదన్నా బలహీనత ఉంటే ఆ బలహీనతను ఆయన ఒదుట ఒప్పుకున్నప్పుడే ఆ వాక్యము నిర్ను ఒప్పుకోకపోతే ఆ విన్న వాక్యం నీలోకి పోదు అందుకే వీళ్ళు శోదనంలో శ్రమంలో పడిపోతున్నారు ఎందుకంటే వాక్యం వాళ్ళ హృదయంలోకి పోలేదు ఎన్నారు సంతోషించినారు గాని దాన్ని హృదయపూర్వకంగా అంతరంగంలోకి పోలేదు అందుకే ఆయనలో నాటబడలేదు అది అందుకే ఫలించలేదు కాబట్టి ఈ దినం అది కృంగిపోయి ఆయనలో ఉంటేనే కదా మనకు ఆనందము చూడండి శోధనంలో మనల్ని సంతోషించమన్నాడు కాబట్టి మనం ఆయన నమ్మదగిన దేవుడు మన నమ్మకం కనపరచాలా ఆయన ఏ విషయంలోనైనా నన్ను లేవనెత్తగలరని నమ్మకము ను ఏ స్థితిలో ఉన్నా అది ఎంతటిదైనా గాని ఆ స్థితిలో నువ్వు ఆయన పట్ల విశ్వాసం కనపరచాలా ఆయన సహాయం నువ్వు ఆయనతోనే మనం అంటుకట్టబడాలి అప్పుడే ఈ లోకంలో మనం అన్నిటినీ జయించగలము ఆయనలో మనం ఉండగలం లేదంటే ఆ వాక్యం ఏదో ఒక చూడండి ఆకాశ పక్షులు వచ్చి తీసుకెళ్తే హృదయంలో నుంచి లేదంటే ఐహిక విచారాలు తిండి వల్ల ఈ లోకంలో మనం ఇట్లా చిక్కుపోతాం అప్పుడు శ్రమ బాధ కలిగితే దుఃఖపడుతుంటాం బాధపడతాం కంటే ఈ వాక్యం మనకు జ్ఞాపకం రాదు దేవుడు గుర్తుకు రాడు నువ్వు ఎన్నెన్నో పనులు చూసి చివరికి వస్తావు దేవుని దగ్గరికి కానీ నువ్వు చివరికి రావద్దు ముందే వచ్చి కూర్చోవాలా ఆయన వాక్యంలో మనం అలా తీర్మానించుకోవాలా చూడండి అందరూ అన్ని చేసి లోకంలో అన్ని పనులు అయినాక చివరికి వస్తారు మనం మొదటనే ఆయన కనిపెట్టుకుని ఉండాలా కాబట్టి ఆయన ఎందుకు చూడండి ఆయన అప్పగింపబడే రాత్రి కూడా ఆయన ప్రార్థన చేయమని ఎందుకు చెప్పిండంటే ఆయన అప్పగింపబడిన రాత్రి విలు శోధనే కదా పేతురుని వచ్చి ఆయన దగ్గర ఉన్నామంటే పేతురు అబద్ధం లేదా అదే ప్రార్థనలో ఉంటే పేతురు ఎట్లా ఉండేదో ప్రయత్న ప్రార్థనలు లేదు వాళ్ళంతా బెదిరిపోయిండరా లేదా ఆయన సిలువ వేసినప్పుడు అదే ప్రభు ఎప్పుడైతే వాళ్ళు సంపూర్ణంగా అయినాక ఆయన ఆత్మ వాళ్ళలో వాళ్ళు గొప్ప సేవ చేసింది కాబట్టి నువ్వు ఆయన ఆత్మ నీలోకి రావాలంటే ఈ వాక్యం నీ హృదయంలోకి పోవాలా అప్పుడే జీవం మనకు వస్తుంది మన హృదయం కూడా శుద్ధి అవుతుంది మనం మనం పవిత్రంగా అవుతాం ఈ వాక్యం హృదయంలోకి పోకపోతే ఉట్టిగా విని సంతోషించే వాళ్ళలాగా ఉంటే అది ఎంతకాలం ఉండదు ఎందుకంటే అది ఇసుక మీద ఇల్లు కట్టింది చూడడానికి ఇల్లులాగే ఉంటుంది కానీ గాలి రాగాలే పడిపోతుంది కాబట్టి మనం బండ మీద ఇల్లు కట్టుకుంటుంది స్ట్రాంగ్ గా ఉంటుంది అంటే ఎన్ని సునామీలు రాని ఎన్ని భూకంపాలు రాని ఎలాంటి అలజడులు వచ్చినా కానీ అది షేక్ అవదు ఎందుకంటే అది షేక్ చేస్తుంది కానీ ఎవరిని షేక్ చెయ్యదు కాబట్టి మనం అట్లా ఉండాలా అలా మనం తీర్మానించుకుందాము ఒకవేళ ఏ విషయంలో మనం ప్రభులో సోదంలో ఒకవేళ మనం బలహీనమైపోయి ఉంటే మనం ఆయనను అడిగి క్షమించమని చూడండి ఆయన నమ్మకం గల దేవుడు కాబట్టి ఆయన సహాయం తీసుకుందాము ఆయన వాక్యంలో మన హృదయంలో నాటించుకునేలాగా మనం ముందుకెళ్దాము ప్రార్థన చేద్దాము పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ జీవం కలిగిన తండ్రి ఏ నీకు బంధనాలు ప్రభు తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ప్రభా అవును ప్రభా నీ వాక్యమే మాకు జీవము ప్రభా నీ వాక్యమే మమ్మల్ని సత్యమైన మార్గములో నడిపిస్తుంది ప్రభా మాకున్న ప్రతి బలహీనతలను తండ్రి జయించి బలపరుస్తుంది ప్రభా నీ వాక్యమే మీరు ప్రభా కాబట్టి నీ వాక్యాన్ని ప్రభా నాయన మేము నాయన మా హృదయపూర్వకంగా మా నోటితో మా యొక్క ప్రతిదీ ఒప్పుకోవాలా క్షమించమని ప్రాధేయపడాలా ప్రభా అప్పుడే మా పాపములకు క్షమాపణ ప్రభా కాబట్టి ప్రభా నాయనా మేము వెళ్తున్న ప్రతి పనిలో ప్రభా నాయనా వాడు దొంగలాగా వచ్చిన నాయనా ప్రతి విషయంలో మమ్మల్ని శోధిస్తున్నాడు ప్రభా ఈ దినం కుటుంబాల్లో సమాధానం లేకుండా చేస్తున్నాడు భార్య మధ్య సమాధానం లేకుండా చేస్తున్నాడు ఉద్యోగంలో ప్రతి చోట ప్రభా వాడు నాయన తండ్రి శరీరకంగా వచ్చి కొడుతున్నాడు ప్రభా ఆత్మలో వాడు మమ్మల్ని ఎప్పటికీ కొట్టలేడు ప్రభా ఈ శరీరకంగా ఎందుకంటే వాడు ఈ లోకంలోనే ఉన్నాడు ప్రభా ఈ లోకమే శరీరము ప్రభా కానీ ఆత్మ పరలోకము ప్రాభ కాబట్టి శారీరకమైన వాటిలో మేము జయించాలా ప్రాభ ఏ విషయంలో ప్రభా వాడి శోధనలకి మేము లొంగిపోవద్దు ప్రాభ నీ వాక్యం మేము బ్రతుకుతామని మీరు చెప్పినారు ప్రభా ఆ ఒక్క వాక్యము మా హృదయంలో స్థిరపరచండి ప్రభా ఆ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చండి ప్రభా అది నెరవేర్చినప్పుడే ప్రభా ప్రతి శోధనలు మేము జయించగలం ప్రభా ప్రతి అపవాది బాణములను మేము ఎదుర్కొని దుష్టుని మేము జయించగలం ప్రభా కాబట్టి ప్రభ నాయనా మాలో ఏమైనా ఒకవేళ మేము శోధనలో లొంగిపోయి ఉంటే అవిశ్వాసము అవిధేయత కనపర్చుంటే మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన ప్రభా నాయన మాకున్న ప్రభా తండి ప్రతి బలహీనతల నుంచి నాయన విడుదల ఇచ్చి నీ శక్తి బలం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభాయన మేము ఈ వాక్యంలో ప్రభాయన ఇంకా ఎన్నో గూఢమైన విషయాలు తెలుసుకోవాలా ప్రభా ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ఆత్మీయ సత్యాలు మేము తెలుసుకోవాలా ప్రభా ధైర్యంగా ఈ లోకంలో మేము ప్రకటించాలా ప్రభా నులివెచ్చని జీవితం జీవిస్తున్న వాళ్ళందరినీ ప్రభాయన తండ్రి నీ తట్టు తిప్పాలా ప్రభా రక్షణ లేదు ప్రభా ఈ లోకంలో ప్రభ ఎంతో మంది ప్రభా ఈ దినం నశించిపోతున్నారు ప్రభ అలాంటి వాళ్ళకు కూడా నీ సువార్తని ప్రకటించాలా దుష్టుని జయించాలా వాడి రాజ్యాన్ని కూల్చాలా ఈ లోకంలో నీ రాజ్యాన్ని మేము నెలకొల్పాలా ప్రభ అలాంటి సేవలోకి మమ్మల్ని నడిపించు ప్రభా మాకు మీరు సహాయ కూడా చెప్పినారు ప్రభా కాబట్టి ఏ విషయంలో చింతించకుండా ఏ విషయంలో దిగులు పడకుండా కృంగిపోకుండా ప్రభా నాయన నీ సహాయం తీసుకొని మేము జయించాలా ప్రభా మీరు ఏ లోకాన్ని జయించి వెళ్ళినారు ప్రభా ఈ లోకంలో ఇప్పుడు మేమున్నాం ప్రభా ఈ లోకాన్ని జయించి కూడా ప్రభా నేను మీ దగ్గరికి రావాలా ప్రభా నీ సింహాసనాల పక్కన మేము ఉండాలా నీవిచ్చే ఆ బహుమానం ఆ జీవకిరీటం మేము పొందుకోవాలా ప్రభా జీవం గల దేవానికి వందనాలు చెల్లిస్తూ అలాంటి సేవలో మమ్మల్ని నడిపించండి నీలో మేము ఫలించాలా ఫలాలు ఇవ్వాలా ప్రభా మాలో ఏ బలహీనత ఉన్నా గానీ మేము సరి చేసుకుంటున్నాం ఒప్పుకుంటున్నాం ప్రభా ఆ బలహీనతల నుంచి మమ్మల్ని విజయం దయచేయమని మమ్మల్ని సరిచేసి నాయన ముందుకు నడిపించమని నీవే మాకు తోడుగా సహాయకుడిగా ఉండి మా యొక్క ప్రతి సేవలో మమ్మల్ని ఫలించేలాగునా చేయమని ప్రార్థిస్తూ నజరేయుడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మరణాత యేసు ప్రభా ప్రభు రక్తమే జయం ప్రభు ఏసు నామే జయం ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం అపవాది క్రియల నాశనం తండ్రిని కార్యములు నిరంతరం జైన్ జైన్ తండ్రి ఆ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి అలాగే ఈ ఆరాధనలో పాల్గొందిన మన అందరికీ సదాకాలము ఆయన ప్రేమ కృప జాలి దయ కణికరము మన అందరికీ తోడయి ఉండును గాక ఆమెన్